తల్లి పార్వ తీ నూకయే లమ్మా తీట్ట కట్నారే నూకే డ్డా హె బాలే మోరే కయే డీ మోరే వయ్య సిమ్ సిమ్ కతిరుకు నీను కూడా నేనైనా పోత బిడ్ అారేను కయ రేణుకేనైనా చెప్పివతు రేణుకే లమ్మాయి పివతు రేణుక సకాని పార్వతి రేణుకే లమ్మ సకాని పార్వతి రేణుకమ్మా తో ఆలు వట్టినాది రేణుకే లమ్మ తో ఆలు వట్టినాది రేణుకమ్మా బాటాలు వట్టినాది రేణుకయే లమ్ బాటాలు పర్వతిరా కటానే రేణుకయే పర్వతిరాంకరుడు రేణుకయే లమ్ లోడు రేణుక లమ్మా కండాన చూసినాడు రేణుకయే లమ్మినాడు రేణుక లమ్మ ఇర్రన్ని గుడ్లకేమో రేణుకయే లమ్మాన్ని గుడ్లకేమో రేణుక చిండ కోపమ్మ రేణు గయపమ్ గు రాగ తాలూ రేణు గయన రాగ తాలూ రేణు గయన రామ్ తమ్మోడ విష్ణురా రేణు గయోడ విష్ణురామ్ తమ్మోడ బ్రహ్మరారే వాడి మోరేను కయేగిట్ రేనూకమ్మారదేగి వాడిదే మోరేను కయెమ్ బాటాలు వట్టి నా దీరేను కయెమ్ బాటాలు వట్టినా కాలుకు మెట్ రేణుకమ్మా రేణు గయాడి పారు రేణు కయవాతి రేణుకి రేణు కయీక ఉంది రేణు గయూకూ వస్త ఉంది రేణు గయే కచిరు కయే కచిను రేణు గయ కర్ణంబు మిఠాని రేణు ారేణుకే ట్ారేణుక పట్టుకోని మీరు గూడారేణుకే పట్టుకోని మీరు మెడాలు వట్టితో పూరేను కయాలూ కయో మడదులు గూడనే మోరేను కయే లమ్మా మూలు బుదినాన దగ్గరికి రేను కయే లమ్మాన రేణుకయేలమ్మ వల్లైన వచ్చinaru రేణుకయేలమ్మ వల్లైన వచ్చinaru రేణుకయేలమ్మ వయ్యసిని మరిది రేణుకయేలమ్మ వయ్యసిని మరిది రేణుకయేలమ్మ సెలదేగিরাలేదు రేణుకయేలమ్మ సెలదేగিরাలేదు రేణుకయేలమ్మ వరదేగিরাలేదు రేణుకయేలమ్మ వరదేగিরাలేదు రేణుకయేలమ్మ మీ అన్న శంకరుడు రేణుకయేలమ్మ మీ అన్న శంకరుడు రేణుక మ్మా అన్న తోటిమ్మా తోటిమ్మా మోరేను కయే మ్మాట చెప్పి పోతారేను పోతారేను భయ్య నాదు రేను కయే మ్మాయ నాదు పుణ్య పురుషుడారేను కయే లమ్మా పుణ్య పురుషుడారేణు లమ్మాయ ారే నూకారేమ్మా పదివేల పబ్బతయ్యారే నూకారేమ్మా కల్వాటు తాను చెప్ప ముచ్చరే నూకయమ్మా శివనందుకే శివనందువా తీరే నూక ూ కయూ మన చిన్న వీటనూకారే శివలో మాతనే మోరే నూక ఎమ్మ పిండి గోరిధి రేణుకయ నాకు నంట రేణుక రండు రేణుక ఏ రేణుకమ్మా కణవేరు పక్షులాని రేణుక ఏ లమ్మాక్ష రేణుకే లమ్ రేణు కజినేణుకే లమ్మినాది రేణుకా డవదారి రేణుకే మన బిడ్డ చూసానంటే శబందుకొచ్చినా నూరేను కయేలమ్ యొక్క దేవుడే మోరేను కయేలమ్మా ఎర్రన్ని గుడ్లకే మోరే నూకేల గుడ్లకే మోరే లమ్మా ఎత్తిండు కోప మోరే నూకయే కోపే లమ్మా కైలాసం వచ్చినాడు రేనూకే కైలాసం హయ్య చిన్న బిడ్డారే నూకే లమ్మయ్య చిన్న బిడ్డ లమ్మ పెండిల్లు ఎందుకమ్మూకయే పెండి వకాల లే కను ఓరేను కయాలూ లమ్మా పండ్ గోరు బీటారేను బీటారే పం గాలు నాకు గూడారేను గయ నాకు నువ్వై నయినా లమ్మాయినదే మోరేను జిద్దు వేటి నాది రేణు కహే జిల్టిమ్మా కూసు రేణు కహే renukayellamma vayakka devude morenukayellamma vayakka devude morenukayellamma ururu ponti gudarenukayellamma ururu ponti gudarenukayellamma utaralu vantana nere nukayellamma utaralu vantana nere nukayellamma vayakka utaram larenukayellamma oka utaram larenukayellamma emantara ayavatte renukayellamma emantara ayavatte renukayellamma నా విద్యవాది శక్తి నిరేణు కయే లమ్మ నాది శక్తి నిరేణు లమ్మ ఎవ్వారు జేసుకుందరు రేణు కయే లమ్మారుమ్మ కైలాసం ముందు నే మోరేను కయే లమ్మ కైలాసము గారాడ స్తంభమే మోరేను కవే లమ్మ స్తంభమేరే లమ్మ స్తంభముబాకాలేరేను కయే లమ్మ ముబాగు లమ్మ జగంట renukayellamma jaranta gottavale renukayellamma tambamu veki nalla kuray renukayellamma tambamu ekilo la kuray renukayellamma na biddani stana ni renukayellamma na telisthana ni renukayellamma va devudana vatte renukayellamma va devudana vatte renukayellamma ururu pontane more renukayellamma ururu pontane more renukayellamma udaralu vanchavatte renukayellamma taralu <speaking> antatte <in> renukayellamma palapalla pontane morenukayellamma palapalla pontane <language> morenukayellamma utraluvovatte renukayellamma utraluvovatte renukayellamma మ్మా మోరేను కయామ్ కార్తీక రాజులే మోరేను కయికైతే రేణుకైతే లమ్మ దేవాల దేవతులు రేణు తల్లీ వల్లొచ్చినారు తల్లి రేణుకమ్మాబాము కవట్రీ రేణు కుమ్మా రేణు గయ కార్తీక రాజులైతే రేణు గయ ముదూరు రేణు గయే లమ్మా కిందికి వడదు రేమో రేణుకయ నమేన మడదలుంది రేణుకయ ఎవరికి వాడవ దూరేసు తమ్ముకి నే మోరే మోరే కిందోరేను గయ యా యొక్క తంబమైన రేణుక ఏ లమ్మా యొక్క రేణుక అమ్మాయి వారు ఎక్కవారు రేణుక వారు ఎక్క మ్మానూనే కొండలారేను గయూనే ముని రాజు రేను గయనిమ్మా బాడు గడ్డ మే మోరేను మురాడి మీసమే మోరేను గయసమ్ వా దేవినిీకి ఉండే రేను గయకిమ్ వా యొక్క ఉత్తరం రేణుకయ మునిరాజుకొచ్చినాది రేణుకయే జ్ఞాన దేవుడేమో రేణుకయే రేణుక లమ్మా కైలాసం వచ్చినాడు రేణుకయే లమ్మ కైలాసం పిచ్చుల వావుతారం రేణుకయ పిచ్చుల వావుతారం మునిరాజు దున్నదేమో రేణుకయ మ్ గంబమే తంబా గరి వాదే ఉడూ రేను గయను దండా రేను గయ సకాని తంబా మే మోరే గయ సకాని తంభమేమో రేణుకయేమో రేణుక లమ్మ దేవుడు బాకినాడు రేణుకయే దేవుడు బాకినాడు రేణుక జగంట కొట్టినాడు రేణుకయేలమ్మ జాడు రేణుక లమ్మ దేవాన దేవతూలు రేణుకయేలమ్మ దేవాన దేవతూలు రేణుకా మాదు పట్లు ఎగిరే సీరేను కొట్టినూకేట్లు కొట్టినారుయేట్లు సేవినే మోరే కయెల్లి ఎల్ మారేను కయే లమ్మా పలు తెరిసి దనే మోరేను కోయేల్లమ్మ పలచీ కూడనే మోరేను కోయేల్లమ్మ పక్కున్న నవ్వినాది రేనుకోయేల్లమ్మ పక్కున్న నవ్వినాది రేనుకోయేల్లమ్మ పక్కున్న నవ్వినాది రేనుకోయేల్లమ్మ సకాని దేవుడేమో రేనుకోయేల్లమ్మ సకాని దేవుడేమో రేనుకోయేల్లమ్మ నానమేడలేమో రేనుకోయే మ్ గందేలే మోరేను సిరూ రేను కయే రేను పే రెను గయ పే రేను దేవుడు శంకరుడు రేను గయ పెళ్లి పోలు రాసి రేణుగయాల పోలు రాసి రేణు లమ్మా యొక్క తల్లిగేమో రేణుకయొక్క లమ్మా లగ్గాలు జయ్యవట్రి రేణుకయ్యి రేణుక లమ్మా దేవాన దేవతూలు రేణుకయలు ారు వచ్చినారు రేణుకార్తీక రాజునే మోరేను కయీక రాజునే మోరేనుకయమ్మ మరేషం కట్టుకోని రేణుకయ కట్టుకోని రేణుక లమ్మ పోలకొచ్చి కూడా రేణుకమ్మాకొచ్చి శంకరుని తోటినేమో రేణుకయ ఏమంట చెప్పవట్టే రేణుకయ చెప్పవటే రేణుకమ్మా తాసీలు వాడు ఉండు రేణుకయ దిష్టానే వాడు ఉండు రేణుకయండు ఎల్మ్మలై నారేను కవే లమ్మను గయను ఓ మామ శంకరు గయ శంకరు మిజాలు మేడలై నారేణను గయ లు పులిని పోతయ్యారేను గయ పులి పోతయ్యారేను ఈ యొక్క శంకరుడు విన్నడే మో రేను అనవటయ కుడుబీసము దిప్పినాడు రేణుకయే లమ్మీసముడు గుడ్ెర్రజేసినాడు రేణుకయే లమ్మ గుర్రేణుక మ్మా కట్టలే మోరేను కయలే మోరేను రేణుకట్టుకోనిమ్మాయాలమ్ మునిరాజునుడు రోని కయాలి సకనిమ్మా రేణు కయాను ఏమంట ారేను కయ్యారే నాకయినాదు రేను కయూరే దొబానవో గుయే లమ్మావో లమ్ లంబు అయ్యినది ూరే దొద్దు ఎల్లి పోరారేను కయే లమ్మా నువైన గూడ నాకు రేను కవే మ్మా తాశీలి వాడవంటారేను కయే లమ్మా ఎల్లి పోమా నీరేను కయె దింటూరేనైనా తనతో ని గొడవనే మోరే నూకయే మోరేను అమ్మా తల్లి పెట్టుకోని రేణూకే లమ్మా హడవీల మోరేరా బలారేను కయూలారేతరేను కయో వారండ పడి విలా నేరేను గయ లన్నా వారడివి నేరేను గయ క్షత్రియ మా జ్ఞానారేణు గయ లమ్ జ్ఞానుగ బాల చేతులా రేణు గయాలేతు రేణు గయను మునిరాజు డొక్క రేణు గయను బాలు రేణు గయాలేను మునిరాజు కేసినాడు రేణు గయ కేడు ఉన్నడ్యారేను కయమా నీనేమి చేతున్నారేను కయేలమ్మాతున్నారేను లమ్మాని యొక్క జీవినేమో రేను కయే లమ్మా జీవినే మోరేను అమ్మా ఎట్లయితే ఉంటదా rey anukoyellamma heyya naaba marenu koyellamma heyya vaaba daarenu koyellamma satyana bona mommo renu koyellamma satyana bona meemo renu koyellamma na kalla jesu kosthe renu koyellamma na kalla jesu kosthe renu koyellamma nee nalla batukutanu renu koyellamma nee nalla batukutanu renu koyellamma le gundaledu namma రేణుకే లమ్మా రేణు లమ్మాగి తల్లి నేమో రేణు గయే లమ్ నే మో రేణుకరామ్మా తల్లి వచ్చినాది రేణు గయే లమ్మా తల్లి వచ్చినాది రేణు కయే లమ్మా కుమారి వాడలు గయే లమ్మా కుమారిమ్మా తల్లి వచ్చినాది రేణుక ellamma talli vachinadi renukayellamma kumari vannallaraare renukayellamma kumari vannallaraare renukayellamma iranturalayemo re renukayellamma iranturalayemo re renukayellamma yandiya bonalu re renukayellamma yandiya bonalu renukayellamma miraina cheyyavale re renukayellamma miraina cheyyavale re renukayellamma vadikelli tallineemo re renukayellamma వాడల్లారేను కయే వాడారే తల్లి వచ్చినా దీరేను కయెమ్మా తల్లి వచ్చినయ్య వన్నల నూక ఎమ్మాయ్య వన్నల నా సాాలెవ నల్లారేను గయను వారీర మీరై నే దేవాలయ రేను కయవాల్లి తల్లి మోరేను కయినే కుంకుమ పసుపునేమో రేణుకల్లి పటేడి సదువలన్నీ రేణుకమ్మా రేణుక తీసుకునే రేణుకే రేణుక మోసేతుల ఠీనరే పలల్లారేణుకేలమ్మా బియ్యాము జరుగవ రేణుక ఏల్లమ్మ బయ్యా ముజర్గ వట్టే రేణుక ఏల్లమ్మ బయ్యా ముజర్గ వట్టే రేణుక ఏల్లమ్మ బయ్యా ముజర్గ వట్టే రేణుక ఏల్లమ్మ ముడు నేరాల పోయి రేణుక ఏల్లమ్మ ముడు నేరాల పోయి రేణుక ఏల్లమ్మ ముద్దుగా వెట్టినాది రేణుక ఏల్లమ్మ ముద్దుగా వెట్టినాది రేణుక ఏల్లమ్మ amma satyanabona memorenukayellamma satyanabona memorenukayellamma va talli cheyyavatte renukayellamma va talli cheyyavatte renukayellamma medaralla intike morenukayellamma medaralla intike morenukayellamma va talli voyinaa direnukayellamma va talli voyinaa direnukayellamma me tharannalla raarenukayellamma me tharannalla raarenukayellamma నా సున్నివ్వన్నలే మోరేనుకయేల్లమ్మ నా సున్నివ్వన్నలే మోరేనుకయేల్లమ్మ దపులు కొమ్ములైనారేనుకయేల్లమ్మ దపులు కొమ్ములైనారేనుకయేల్లమ్మ మిరైన దేవాలే రేనుకయేల్లమ్మ మిరైన దేవాలే రేనుకయేల్లమ్మ కట్టూనేపట్టా జీరీ రేనుకయేల్లమ్మ కట్టూనేపట్టా జీరీ రేనుకయేల్లమ్మ సుట్టళ్ళు చేసినాది రేనుకయేల్లమ్మ సుట్టళ్ళు చేసినాది రేనుకయేల్లమ్మ హీవే పాను రేణు కయో రేణు లమ్మా లేమోరేణుకయ్యలమ్మ కొబాలికయ్యలమ్మ లేమోరేణుకయ్యలమ్మ సత్యాన బోనమేమోరేణుకయ్యలమ్మ సత్యాన బోనమేమోరేణుకయ్యలమ్మ వా తల్లి ఎత్తుకునే రేణుకయ్యలమ్మ వా తల్లి ఎత్తుకునే రేణుకయ్యలమ్మ దద్దవ తల్లి రేణుకయ్యలమ్మ దద్దవ తల్లి రేణుక కూ తాలు పెట్టుకుంటారేను గయలు పెట్టుకుంటారేను కుంకుమ పసుపు తోటీ రేను గయలమ్మా పసుపు తోటి నిండు నెమూ తారేను గయలమ్మా పై సంత మ్ పైసంత పొట్టు మేర ను మోరేను కయేది మోరేరాలే మోరేను కవేంత మోరే పౌడీయాలనే మోరే కయంతమ్మాదుల బోనా మూరేను కయే యా మోరేను కయామ్ పౌడా కురి పౌడీ దిడి కేరేను కయొండ జ్యోతి మరిశాల ఎలుగా మోరేను పూన గోటూరకు మాడి కయలే మోరేను వాలిగేరే యల్ అమ్మా అమ్మా పలానే కాయలే మోరే eyamma kalane kayale renu kayellemma kotiya gotete renu kayellemma kotiya gotete renu kayellemma kobari kayale morenu kayellemma kobari kayale morenu kayellemma gugilamu pogale morenu kayellemma gugilamu pogale morenu kayellemma gurthuga yeture morenu kayellemma gurthuga yeture morenu కిరే కయేరా హేరేమ్ హాట కయే వా వా వాల్లి ఎత్తుకు నీరను కయకుమ్ ఎట్లానే వటేరేను కయో